ీగురుద్యోహతి పురాణనామాలయత్పాదశంకర లోక శంకర ఓం ఆత్యన్ మమానందాన్ని ఆశ్చక్షుస్త్రమో బలవింద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదం మాహం బంధనిరాక నిరాకరణు తాత్మని ఉ ఉపనిషత్సర్మాస్కంధ యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమ తప ఏ బ్రహ్మచార్యాచార్య కులవాసీతృతీయ జ్యాన్ని గురించి చూస్తూ ఉన్నాము అత్యా మనం పూర్తి చేశాము అతశ ఇదమే ఏకం వేదోక్త పారిమ్రాజ్యం అంటే వేదంలో చెప్పినటువంటి పారిమ్రాజ్యం ఏమిటంటే ఈమె నా భార్య నా పుత్రుడు ఇది నా ఇల్లు మొదలైనటువంటి ఆ భావజాలము గట్టిగా ఉన్నంత వరకు నువ్వు ఇదితో పడు అప్పుడు ఎక్కడికో పోయి సన్యాసం అంటే అది వర్క్అవుట్ కాదు ఆ భావములు నీ ఎందు సుఫలము లేనప్పుడు నువ్వు ఇండివిజువల్ కట్టి పోవడం మంచిది ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి వీడు బరువు అయిపోతాడు అది జన్మ బతుల స్త్రీకాన్ని కొంత స్వార్థ భావనను కలిగి ఉండాలి ఇది నాది నా ఎదురు వీడు నా భర్త నేను చెప్పినట్టు వినాలి తర్వాత వీడు నా కొడుకు అలాగే భర్త కూడా మీద నాకు పచ్చ చేయాలి నాకు సేవ చేయాలి అని మీరు అనుకుంటాడు అలాగే సంస్కారాలు వచ్చే మాట మనం మనం కల్పించుకున్న ఏమి తర్వాత పెద్దల అలా వచ్చింది అదే సత్యమేమో అనుకుంటే కొంతకాలం నడుస్తుంది అవన్నీ అన్ని సక్రమంగా లేవు అని నిశ్చయించుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కూర్చుని వాళ్ళని ఇబ్బంది రోడ్డు మీదకి పోతే వాటి వాడదు బాట వాడతా భక్ష చేసుకోవచ్చు కదా భక్షాకరితం చేయవచ్చు ఇది పాఠ్యం అంటే అదే అంటే తప్ప యజ్ఞోపవీతం వేసేసుకుని త్రిదండం పెట్టుకునే కమండలం పెట్టుకుని ఆది శక్తుల చేత ఖరీదైనటువంటి ఆసనాలు ఉంటాయి వెనకాల పద్మాకా ఏదో ఆసనం అది పెట్టుకుని అది కాదు సన్యాసం మాట కాదు తెలుగులో కూడా అనేది ఒక్కటి పారిరాజ్యమని చెప్పటప్పుడు ఇది మరోలు అంటే బ్రహ్మ సంస్కృత అమృతత్వమే యజ్ఞోపవేశము త్రిదండము కమండలము మొదలగు వాటిని పరమహంస స్వీకరించడు పరమహంస ఉండమును చేయించుకొని ఉండును శిఖముండను అపరించే ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి శిఖ పెట్టుకుంట ద్వారా సమాజంలో ఒక పేరు ప్రతిష్ట సంపాదించే ప్రయత్నం కొంతమంది చేస్తారు ఇది బాగా ఇప్పుడు పిలక పెట్టుకుంటే కొన్ని చోట్ల మిమ్మల్ని పరిహాసం చేస్తారు కానీ పిలక పెట్టుకుంటే కొన్ని చోట్ల మిమ్మల్ని బాగా తర్వాత మీకు తెలిసిన సన్యాసులలో జనరల్ నాలెడ్జ్ మీరు చెప్పండి పొడవాడి గడ్డములు పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకి ప్రతిష్ట ఎక్కువ ఉంటుందా వాడికి ప్రతిష్ట ఎక్కువ ఉంటుంది ప్రతిష్ట ఎక్కువ ఉంటుంది అది గమనించేలా మోహం అలా ఉంటుంది అంటే అతను దుస్తుతో నువ్వు ఇలాంటి వేయాలను వేయపు దుట్టు పేరు పెట్టి నువ్వు ప్రతిష్ట సంపాదించే ప్రయత్నం చేయపు జుట్టు తీసేవతను పాట ఈ ముండనం చేయిస్తారు తిరుపతికి ఎక్కడికి వెళ్ళి అది అసలు స్పిరిట్ ఇక్కడి నుంచే ఆ ముండనం చేయించినట్లయితే వాడు అహంకారం అంతా పోతుంది ఆ దుస్తుని బట్టి వచ్చిన అహంకారం అంతా పోతుంది కాబట్టి అతనే ఈ కుంభమేళాలోనూ అక్కడ ఇంత పొడుగు గేడలు వేసేస్తున్నాయి అదేదో ధర్మం కింద స్వీకరించటము ఏదో పారిగురాజ్యం కాకది లోకంలో అనేక రకాల పారిగురాజ్యాలు సన్యాసాలు వస్తాయి ఏదో కాదు సుఖం ఉండదు ఆయన సంసార ఆసక్తి లేనివాడు అని కూడా స్థుతి ఇంకా ముందుకు వెళ్తే స్థుతి నమస్కారములు లేనివాడు యాశ్రమాల మారిత్యాలుంటాయి సన్యాసాశ్రతమానికి ప్రతిష్టగానే ఉన్నాము అని ఉన్నారే పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళు వాళ్ళకి స్ఫుతులు నమస్కారములు వాళ్ళనే ఉంటారు బ్రహ్మానుష్యులు ఎవరిని స్ఫుతిస్తాము దీంట్లో స్ఫుతించాల్సిందే అన్నారు ఎవరో ఒక ఆయన నా దగ్గరికి వస్తే నేనేదో ఆయనకి సపోర్ట్ గా ఏదో మాట్లాడుకుంటా ఉంటే నాతో ఎవరో చెప్పారు ఆయన ఒకప్పుడు సరిగ్గా ఉద్యోగం కదండి అందిస్తారు ఒకప్పుడు సరిగ్గా లేకపోతేనే ఇప్పుడు బాగా ఉంటాడుగా ఇప్పుడు మనందరూ ఒకప్పుడు ధరించిన వాళ్ళమా అంటే ఈ రకమైన ధోరణి దీంట్లో వీడు మనవాడు వీడి పరాయి వాడు ఉండదు ఉండకూడదు కానీ మతము గట్టిగా నిష్ట బాగా ఆగ్రహం కల వాళ్ళు అలా వాడి పుట్టి పూర్వ తెలుసుకున్న తర్వాతే గౌరవిస్తారు గౌరం ఇవ్వరు అందరినీ సమానంగా చూడాలి ఆ రకమైన ధోరణులు ఆశ్చర్యమాలకుంటాయితులకి ఉంటాయి కానీ మరి కలిగి ఉండవు ఎందుకంటే వారు అందరి అందరూ ఒకే బ్రహ్మను దర్శిస్తారు ఆ విషయాలు కూడా ధర్మ హేతువులు కావు అంటే కమండలము మొదలైన కేవల చిహ్నములు ధర్మ హేతువులు కావు అని భయం చెప్పారు కర్మ దేనికి నేను కర్తనూ కర్మను చేస్తాను ఎటులు కర్మను చేయరు తర్వాత కమండలము మొదలైన చిహ్నములు కమండలం ఉంటే వాడు ధర్మాత్ముడు అవుతాడా దండం ఉంటే అది ధర్మచిహ్నములు కాదు ధర్మచిహ్నముతో ఏమి ఉండదు బ్రహ్మనిష్టడే ధర్మము కాబట్టి ఈ చిహ్నములు ఈ మహాత్ములకు ఉండవు ధర్మమీమాంస లేనివాడు అధర్మజ్ఞ అంటే ధర్మ మేమాంస అంటే ఈ కర్మ ఎలా చేయాలి అది ఎలా చేయాలి అంటూ ఈ రకమైన చర్చ లేనివాడు ఇతరుల గుర్తింపు కొరకు ఉద్దేశించిన చిహ్నములు లేనివాడు ఇత్యాధిష్ఠ ముక్తివర్ధనములు కూడా బ్రహ్మనిష్ఠుడు అత్యాశ్రమే అని అంటే సన్యాసాశ్రమం చేసుకునే ఆశ్రమ ధర్మాన్ని పాటించే సన్యాసులు వేరు బ్రహ్మ నిష్టులైన సన్యాసు ఫలభేదే సత్యుపగమా ఇతర విద్యాఖ్యలు పెళ్ల పరీక్ష పరీక్ష కావలసిన వన్ చదివేసుకుని కంప్లీట్ కాన్సి కొట్టి విశ్రాంతిగా ఉన్నాడు కొడుకుని నిద్రపోతున్నాడు ఉద్రులైతే స్నానం చేసి వెళ్లి పరీక్ష కావచ్చు ఇంకో విద్యార్థి ఉన్నాడు వాడు చదువు లేదు వాడికి ఏమీ ఇప్పుడు ఈ సిలబస్ అంతా ఇప్పుడు చదివి పరీక్ష రాయడం అయ్యే మాట కాదు కాబట్టి వాడు కొడుకు నిద్రపోతున్నాడు ఇద్దరు ఒకటేనా బ్రహ్మానుష్ఠుడైన ఎప్పుడు కర్మని చెయ్యరు ఎందుకు చేయరు కర్మను కర్తృత్వము లేదు ఈ జగత్తు సంసారము మిత్య కాబట్టి కర్మను చేయరు ఈ సాంఖ్యులు ఉన్నారే సాంఖ్యే కపిల సాంఖ్యులు వాళ్ళు ఏమన్నారు కర్మను వీధి పెట్టకున్నారు వాళ్ళు కర్మ త్యాగం వాళ్ళ కర్మను వీదులు పెట్టతారు వాళ్ళు బ్రహ్మానుష్ఠులు కాదు ఎందుకని వాళ్ళు దైతులు ఈ క్రియలు కార్యక్రములు కార్యక్రమలు అంటే కర్త భోక్త మొదలైనవి ఈ కార్యక్రమం భోక్త కార్యక్రమం కాదు కర్త కారణము ఇత్యాది కార్యక్రమం ఫలము వీటిలో ఉండే ఇవన్నీ సత్యమని వాడు అనుకుంటాడు ఇవన్నీ సత్యం అనుకున్నప్పుడు నేను కష్టను ఇవన్నీ జగత్తు సత్యము నాకు ఫలములు కావాలి కానీ నేను కర్మను చేయను తప్పగా తిరిగి అలా కర్మని మానేసి అదిగో సన్యాసం పైన ఉన్నాడుగా ఆయన చేయట్లేదుగా కర్మ నేను చేయను అని అవచ్చా ఈ సాంఖ్య నువ్వు సన్యాసి దర్జనం పెట్టడు అదిగో ఆయన నేను పెట్టను అని ఇంట్లో కూర్చున్నావు గృహస్థులు అలా మానేసేయచ్చా అని అనుకో కాబట్టి కర్మ త్యాగం చేశారు సాంఖ్యను కూడా కర్మత్యాగమే చేస్తారు కాబట్టి వీళ్ళ కర్మత్యాగము వాళ్ళ కర్మత్యాగము ఒకటే అనే అనరాము చేసిన కర్మత్యాగము సత్యమును బట్టి వచ్చింది సత్యతత్వము బ్రహ్మ ఒక్కటే జ్ఞానం నుంచి వచ్చింది ఈ సాంఖ్యను చేసినటువంటి కర్మత్యాగము అది తప్పు శూన్యత అభ్యుపగమే అకర్తత్వముయే అసలు అంటే ఇవన్నీ ఒక కళ కనపడుతూ ఉంటాయి ఆ తేడాన్ని పట్టుకోవాలి బౌద్ధులు ఉన్నారు వాళ్ళు శూన్యవాదులు శూన్యమే తత్వము అంటే ఇటు జీవుడు లేదు పరమాత్మ మూడు కూడా లేదు మూడు కూడా లేవంటే శూన్యం అన్నది మూడు ఒక్కటే అంటే అద్వైత ఓకే మూడు కూడా లేవు అంతా శూన్యమే ఉండదు కాబట్టి ఈ మూడు లేవు కాబట్టి ఆత్మే లేదు ఆత్మే లేకపోతే ఇంకా ఆత్మ ఎందుకు కష్టరూత్వం ఉండదు కాబట్టి కర్మ ఏమి ఉండదు కష్టరూత్వం కర్మ ఎందుకు ఉంటుంది కర్మ ఉండదు కష్టరూత్వం ఎందుకు లేదు ఆత్మే లేదు అని బౌద్ధులు చెప్పి వాడు కర్మలను మానేసిస్తారు అది కూడా తప్పే ఆత్మ ఆత్మ బ్రహ్మయే జగత్తు మిథ్య ఆత్మ ఎందుకు లేదు అనే బ్రహ్మేశ్వరుడు కర్మలు మానేసిన దానికేను ఈ బౌద్ధులు కర్మలు మానేసిన దానికి ఇది తప్పు అది చూపిస్తున్నారు నేను ఈ శూన్యలు చెప్పే మాట తప్పండి ఎందుకంటే అని చెప్పి మాట తప్పు ఎందుకంటే శూన్యమే తత్వము అని చెప్పి వాడు ఉన్నాడా లేడా లేడు అన్నట్లయితే కాదు ఉన్నాడు అంటే శూన్యము లేదు అర్థమైనా లేదు శూన్యమే తత్వము అని చెప్పేవాడు కూడా శూన్యమే అనుకోండి ఇప్పుడు శూన్యం సత్యమని ఎవరు చెప్పేది శూన్యమే తత్వం అని చెప్పాల్సింది ఎవరు ఎవరు కాబట్టి శూన్యం తత్వం చెప్పడానికి కూడా అవకాశం ఉండదు కాదండి నేను చెప్తున్నాను అని ఎవడైనా మనగారు ముందుకు వచ్చేదనుకోండి వాడు ఉండాలి కదా వాడు చేతనుడు కదా ఆ చైతన్యం ఆ మాటలు ఎలా చెప్పడం అంటే అభ్యుపగమాడు ఉన్నాడు అని స్వీకరించక తత్వము కాబట్టి శూన్యము తత్వము కాదు శాస్త్ర భాష మామూలు సినిమా పాఠంలాగా ఉండదు భాష కొంచెం కఠినంగా ఉంటుంది ఒక ఆయన ఉన్నాడు పొద్దున్నే ఎనిమిది గంటలకు లేచి పడతాం అరుగు మీరు కూర్చొచ్చు అటువైపుగా పురోహితుడు వెళుతూ ఎవరు ఈ రోజు మీ నా అన్నగారి తిథి శ్రద్ధ దినం మరి మీరు ఇప్పుడు లేచి కొడుతూ అని అన్నాడు ఆ పురోహితుడు ఆయన వెంటనే ఆ చేతిలో ఉన్న నీళ్లు కొన్ని ఆయన మోయిదీ మీకు బుద్ధి లేదైనా పురోహితుడు అయి ఉంది నిన్న ఏడవద్ది మాట ఈ వేళ చెప్తావు అని కోపడ్తాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు ఆయన శ్రార్ధం పెట్టడు సన్యా సన్యాసుడు బ్రహ్మనిష్ఠుడు శ్రద్ధం ఇతడు కూడా బ్రహ్మనిష్ఠుడు అంటారా కదా మరి ఎందుకని ఆ కర్మ ఎందు అతనికి కర్మ ఆత్మ కర్త అని తెలుసుకుని ఉన్నాడంటారా అదే లేదు దృష్టిలో తాను కర్తయ్యేగా ఎగత్తు సచవేగా కర్మలు చేసి ఫలం కావాలంటాడు కదా మరి కర్మ ఎందుకు చేయదు అంటే సోమరిధనము చేత సోమరిధనంతో కర్మ చేయట్లేదు అంతే తప్ప ఈ జగత్తు నిత్యా కర్తృత్వం ఆత్మ ఎందుకు లేదు స్వర్గాది లోకములు కల్పితములు బ్రహ్మపటే సత్యము అని తెలుసుకుని కర్మలు మానుసాడా కాబట్టి ఈ విధంగా ఎవళ్లైతే అజ్ఞానులై ఉండి కూడా సోమరిధనం చేత మేము ఈ కర్మలో ఎవరు చేస్తాడు నా ఆత్మ కర్త కాదు అని సోమవనాన్ని ఆలంబనంగా చేసుకుని తన ఎందు కర్తృత్వాన్ని స్వీకరించడం మానేసి నేను ఈ కర్మలు చేయలేనండి నా వల్ల వదండి నేను తగ్గినం పెట్టలేనండి నాకు కుదరదండి అంటే తన ఎందు కర్తృత్వాన్ని అటువంటి వాళ్ళు ఉన్నారే వాడు కూడా ఆ సిద్ధాంత వాడే వాడే పద్ధతి కూడా తప్పు అసత్ ఎందుకని వాడి ఎందు కారక బుద్ధి తొలగిపోలేదుగా కారక బుద్ధి అంటాడే ఈ సజ్జనాలన్నీ ఈ రోజుల్లో ఎవడపెడతానండి సఠనం అన్నాడు అంటే తన ఎందుకు కష్టత్వం అన్నాడు ఆ మాట తర్వాత కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది ఆ ఫలము అనుభవించదగ్గది అనే బుద్ధి తొలగిపోయి అలా మాట్లాడలేదు కాబట్టి కారకములన్నీ భిన్న భిన్నములు సత్యములు వాడి కావాలు కూడా ఫలములు వాడు ఎందుకు బుద్ధి ఉంటుంది వాడికి డొచ్చింటే పోయి తెచ్చుకొస్తాను కోర్టులో కేసులు వేసి ఫైట్ చేసి ఆస్తి సంపాదిస్తాడు ఇన్ని పనులు చేస్తాను శ్రాద్ధం దగ్గరికి నేను పెట్టనండి ఈ రోజుల్లో శ్రాద్ధం కుదరదండి అని రోజు ఇచ్చుత కాబట్టి ఆ చేత కాని మూర్ఖత్వం చేత కాని కర్మానుష్ఠానాన్ని త్యాగం చేస్తే అదిగో ఎదులతో సమానం అని మీరు ఓకే ఇటువైపు అజ్ఞానంలో ఉన్నవాడు కర్మను విడిచిపెడతాడు మహాజ్ఞాని కర్మను విడిచిపెడతాడు రెండో ఒకటి కాదుషమండి ఇన్ని పక్షాలన్నీ చెప్పి ఇప్పుడు కంకుడు చేస్తున్నారు వేదాంత ప్రమాణ జనకైకత్వ ప్రత్యయ లక్షణం పారి బ్రహ్మ సంస్థ సిద్ధం కాబట్టి ఈ కన్క్లూషన్ కు వచ్చేసాం ఏమిటి పారి అనేది ఒకటి దాదాపు పరిత్యజ్యం రజతి పరివరాట్ పరివరాట్ యొక్క ధర్మమే పారిన్యాసము దానికి రెండు లక్షణాలు ఉంటాయి కర్మ నివృత్తి బ్రహ్మనిష్ఠాత్ కర్మల నుండి తొలగిపోయి బ్రహ్మనిష్ఠుడిగా ఇంకా అధ్యక్ష కర్మ చేసేవాడు నేనేదో పవిత్రంగా కర్మం చేసుకుంటున్నాను నన్ను మీరు టచ్ చేయద్దు లేకపోతే నాకు దూరంగా ఉండండి లేకపోతే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని ఏదైనా అన్నాడు అనుకోండి పవన్లో ఏదో ఏడుస్తున్నాడని ఊరుకుంటాం అలా అన్నాడు అనుకోండి చాలా తప్పదు కర్మలో ఉన్నవాడు ఇక్కడ పురుషులే తప్ప స్త్రీలు రాకూడదు పిల్లలు రాకూడదు అని అలాంటి కండిషన్స్ అనేవైనా పెడితే పనులు లేళ్ కర్మ చేసుకుంటున్నాడు అలా ఉంటుంది కదా కర్మలోను అని సరే కానివ అని బ్రహ్మనిష్ఠుడు అలా అంటే చాలా తప్పదు ఎందుకంటే బ్రహ్మనిష్డికి కర్మాధికారం లేనప్పుడు కర్మని బొట్టి వచ్చేటువంటి లక్షణాలు ఉండవు బ్రహ్మనిష్ఠుడుగా ఉంటూ కర్మ నుంచి నివృత్తి అయిపోయినవాడే పరిమ్రాట్ వేదాంతము ఉపనిషత్తుల ప్రమాణముతో నిర్మాణమై పుట్టిన ఏకత్వ సర్వము ఒక్కటి అంటే మీరు పురుషులన్నా స్త్రీలన్నా ఒక్కటే అందరి ఎందు ఒకే ఆత్మ గలదు పశు పక్షియాదులూ ఏ ఆత్మగలదో అదే నీ ఎందు నా ఎందుగలదు అనే ఏకత్వ భావన ఉన్నవాడు మాత్రమే ఆ పారింద్రాజ్యానికి అర్హుడుగా ఉంటాడు వాడు కర్మల నుంచి తొలగిపోయి బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు అని సిద్ధించినది ఓకే గ్రహస్థస్ ఏకత్వ విజ్ఞానే సతీరాజ్యం అర్థ సిద్ధం దీన్ని బట్టి ఒక విషయం నిర్ధారణ అయిపోయింది వాడు గృహస్థుడుగా ఉన్నాడు గృహస్థుడుగా ఉన్నాడంటే అర్థం ఈ గృహము నాది ఈమె నా భార్య వీళ్ళు నా పిల్లలు ఇది నా అగ్నిహోత్రములు పూర్వం గృహస్థులంటే అలా ఉండే అగ్నిహోత్రములు ఈ అగ్ని నేను పూజించాలి ఈ అగ్నిలో రోజు పొద్దున్న సాయంకాలం ఆస్తులను సమర్పించాలి ఉదయం సూర్యుడికి అర్ధము అస్తలు సూర్యునికూ అర్ధ్యము ఇత్యాధులు ఏకాదశి ఉపవాసము ఇది అది ఈ విధంగా ఇంకా గ్రహస్థులు ఇది నా నేను పూజ చేస్తే ఆవిడ వచ్చిన రకం నేను నీ పక్కన కూర్చోను అని ఆవిడంటే కుదరదు పూజ ఎలా చేస్తాడు కదా పూజ అది ఉండదు ఇప్పుడు ఏం చేయాలంటే వాడు ఇంకో పెళ్లి చేసుకోవాలి కర్మ చేసుకో కర్మనిష్టలో ఉన్నవాడు ఆ అమ్మాయి నేను ఇలాగ ఈ ఒక సందర్భం వచ్చింది అలాగా ఒక పెళ్లి కుదిరింది నేను అడుగుతున్నాను పెళ్లి కుదిరింది అతను వేద వైద్యం చదువుకుంటాడు వేద విద్వాంసుడు పెళ్లి కుదిరింది అతను ఏమన్నాడు అంటే నేను అతను ఎవరో అడిగారు మాట మనసుకి మంచి లేద పండితుడు సంపన్న కుటుంబం అంతేత కుదిరింది పెళ్లి అది ఆస్తి పాశ్లో వాళ్ళు అతను వేదం చదువుకున్నాడు మంచి యువకుడు అందంగా ఉంటాడు పిలకు ఉంటుంది తిరు అసలుంది తర్వాత తీర్చలేదు అన్నమాట సో మొత్తానికి ఏదో కట్న విద్యార్థి అన్నారు మొత్తానికి పెళ్లి పెళ్లి ముదిరి తాంబూలాలు పుచ్చుకున్నాక ఎవరో మాట వలసగా అడిగారు ఈ కుర్రాన్ని ఎవడో ఇంకా పెళ్లి కో నెల రోజులు ఆలోచించింది అంతేతం పూర్వం వాడు ఏమంటారంటే తాంబూలాలు పుచ్చుకున్నాక ఇంకా డింగేజ్ చేయద్దు పెళ్లి చేసేది ఇప్పట్లాగా ఎంగేజ్మెంట్ ఏడాది పెళ్లి మళ్ళీ ఏడాది అలా ముందు ఎందుకంటే మధ్యలో పురపక్షాలు ఏదైనా వచ్చేయనుకోండి పెళ్లి ఆగిపోతుంది ఆ పెళ్లి చేయాలో తెలీదు మానేయాలో తెలీదు అలా ఉంటుంది మొత్తానికి ఎవరు అడిగారు ఏమండి మీరు వేదంతో చదువుకున్నారు కదా మీరు భవిష్యత్ ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగారు నేను యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు వీళ్ళు వాటపు చేశారు యజ్ఞం అంటే ఐదు రోజులు ఉంటుంది పశుబట్టలు కట్టడం కూర్చోవాలి అంటే ఎవరు ఆయనే కూర్చుంటారు కదా అంటే ఆయనే అక్కర్లేదు కూడా కూర్చోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు నేను పశుపట్లు కూర్చొని ఐదు రోజులు కూర్చోవాల కూర్చోవాలి ఏం చేయాలి ఏమి అలా కూర్చుని ఉండడా అన్ని యజ్ఞాల హోమాలు అని వాళ్లే చేసుకుంటారు తిండి తిప్పులు మాత్రం ఉండవు ఉపవాసం చేయాల్సి ఉంటుంది అంటే ఆ అమ్మాయి చెప్పిందంటే నేను పసుపు బట్టలు నేను ఉపవాసం ఉండను నేను యజ్ఞంలో భాగం కాను కాబట్టి నేను ముందే చెప్తున్నాను మీరు ఈ సంబంధం మీరు కుదిర్చారు కాబట్టి ఆ సంగతి వాళ్ళకి తెంపులు తర్వాత మళ్ళీ మీరు తెచ్చి పెడితే అని చెప్పి చెప్పే మాట వాళ్ళకి అందజేస్తారు ఎవరు చెప్పారు ముందే చెప్పండి అన్నారు చెప్పారు అంటే ఆ గు్రాడు అన్నాడు నేను పెళ్లి చేసుకోండి ఆ పెళ్లి మానేసి ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఆ అన్నవరా ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని అతను యజ్ఞం చేసి కాబట్టి కర్మ దృష్టి గల అలా ఉంటారు అతను గృహస్థుడి అతను గృహస్థుడు అలా గృహస్థుడిగా ఉంటూ ఉండగా ఉంటూ ఏదో ఉపనిషత్తులని ఇదని మహాత్ముల ప్రవచనములని చదివి చదివి చదివి ఈమె నా భార్య ఈజ్ నా కొడుకు దృష్టి లేదనుకోండి ఇది నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఈ ఆస్తి పోగేయాలి అనే ఉత్సాహం లేదనుకోండి వాళ్ళకు కూడా విసిగే లేదు ఎందుకంటే వీధిలో పోయి వాళ్ళని తీసుకొచ్చి నెట్టి పెట్టుకుంటూ ఉంటాడు ఏదో వేద పండితులు ఉంటాడు ఇదంటాడు అది అంటాడు లేకపోతే ఉపన్యాసాలు ఉంటాడు లేకపోతే పాఠం ఉంటాడు మరొకటి అంటాడు మరోటంటాడు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండదు డబ్బునేమో ఈ వేళకిచ్చి వాళ్ళకి ఇచ్చి అలాంటివి చేస్తూ ఉంటాడు ఆ డబ్బుని భద్రం చేయాలి కాని అలా ఇచ్చేస్తే అలా కాని వాళ్ళకి ఏదైనా మనసులో కష్టం ఉండొచ్చు ఇటువంటి పరిస్థితులలో వాడు నేను ఈ ఇంటికి అధిపతిని అనే దృష్టి లేనప్పుడు అంటే గ్రహస్థస్య ఏకత్వ విజ్ఞానే సతి వాడికి ఏకత్వ విజ్ఞానం ఒంటికి పంట పట్టిందనుకోండి అప్పుడు వాడు ఏం చేస్తే బాగుంటుంది పారి రాజ్యం స్వీకరిస్తే బాగుంటుంది అని అర్థ సిద్ధం అర్థ సిద్ధం అంతేకాశాను చూడండి అక్కడ దానింతటా అదే సిద్ధించునని నిర్ధారితమైనది ఉపదేశ పంచడంలో ఉంది కదా నేను తెలియను నాకు పుస్తకం కూడా ఉంది ఉపదేశపంచడం తెలుగులో నిజ గృహాత్ వినిర్గమ్యత ఇది నా ఇల్లు అనే ధోరణి పక్కన పెట్టి మీకు ఇంట్రస్ట్ అక్కడ ఎక్కడ కలిగినప్పుడు ఇంకా ఇంట్లో కూర్చోవడం వల్ల వీరికే సుఖం లేదు వాటర్కి సుఖం ఉండదు అని బయటికి పోటికి పోతే ఎక్కడ కొట్ట మన తెలంగాణ ఇచ్చిన శక్తి వేస్తే తీసుకెళ్లి ఢిల్లీలో అక్కడ ఇంకో ఇచ్చుకున్న శక్తితే బెహ్రాలో వేసుకున్న శక్తి హరిద్వార్ లో కూడా అక్కడ పట్టుపట్ట ఏదో వచ్చితేకోవచ్చు అయితే హరిద్వార్ లోనే బాగుంటుంది భక్ష నాకు కనుకుంటూ ఉంటారు వృక్ష లో నా క్లాసులోటెండ్ అవుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏమీ అక్కర్లేదు లో కొ ఉంటారు వాళ్ళు పెట్టిన భిక్ష తింటారు వచ్చి పాకుండా ఉంటారు ఏమీ అక్కర్లేదు నేను అడుగుతాను హరామణి గురించి వాళ్ళు అల్లా అడుగుతున్నప్పుడు నేను నైష్ఠిక బ్రహ్మ తెలియడానికి వాళ్ళు నన్ను సలహాలు మరి నువ్వు చెప్పు నువ్వు అనుకుంటున్నావు డైనా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావా ఎక్కడ నేటివ్ ప్లేస్ ఏదో అనంతపురం ఏదో ఒకసారి వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రులున్నాయి వాళ్ళని అప్పటికెళ్ళినా ఒకసారి చూసినా పోయి అంటే ఉంటున్నాయి వాళ్ళు కాదు కదా మరి దీక్షగా పుచ్చుకున్న తర్వాత వెళ్ళి చూడడం బాబు కదా వెళ్తే అవును వెళ్ళింది ఎంతకాలం నుంచి వెళ్ళి తది వెళ్ళాయి మళ్ళీ ఎప్పుడు వెళ్తావా వెళ్ళదు మరి మీ అమ్మగారు నేను చూడాలంటున్నారు ఆ నువ్వు ఎందుకు వెళ్ళావు మా అన్నయ్య చూసుకుంటాడు మా అన్నయ్య చూస్తున్నాను నేను వెళ్ళి చేసి ఫోటో పంపిస్తాను లేకపోతే సెల్ ఫోన్ లో మాట్లాడతాను వాళ్ళక్కర్లేదు అదే అమ్మగారి గురించి అంటే ఇంకా ఇదే పని వెళ్ళాలి మీకు ఇదే పని అప్పుడు నేను చెప్పాను అతనికి దీక్ష ఇవ్వలేదు అతను ఇలాంటి వాళ్ళు చాలా అంది వాళ్ళకి అర్థశిత వాళ్ళని బలవంతంగా మీరు పెళ్లి చేశారు అనుకోండి ఆ అమ్మాయిని కష్టపెట్టినట్టు అర్థశీ రాజ్యం అంటే అంతే కానీ ముందే ఓ పేట ఫిక్స్ చేసుకుని సన్యాసం తీసుకుంటే పేటాధిపతి అయిపోవచ్చు ఆ ఆ పీఠం వాళ్ళకి నాలుగు మూడు కార్లు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఫిక్స్ చేసుకుని వీళ్ళలా కాసాయం కట్టుకుని వచ్చాక మీద కూర్చుంటాం ఇవన్నీ తర్వాతి కాలంలో వచ్చాయి తర్వాత గడ్డల పెంచి జనాన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఇవి జడలు పెంచి జడలు మీరు కనుక చాలా మీరు కొంచెం సరిగ్గా జుట్టు అలా వదిలేసి స్నానం అది అది పెట్టుకోకుండా ఉరికే అలా ముంచుతో అలా చేస్తే అలా మీరేం పెడతారు పెట్టాలి ఎవన వాళ్ళు అనుకుంటారు జడలు పడితే లేదు దేవుడు వచ్చాడు జడలకి దేవుడికి సంబంధం ఈ రకమైనటువంటి అంధవిశ్వాస పోతూ ఉంటుంది సమాజం నేనే అక్కర్లేదు ఏకత్వ ప్రత్యయము సర్వం బ్రహ్మ అనే జ్ఞానం నీకున్నదా అంటే నేను తిట్టిన కూడా నీ దగ్గరికి వస్తే ఆ రాబోళ్ళు బాగున్నాడా అని బలకరించి వాళ్ళకి ఏదైనా ఉపకారం చేసుకోండి ఎందుకంటే కాదండి వాళ్ళు తిచ్చాడండి మనం పొందే రాచ్చాడు ఎప్పుడో పిచ్చాడు కదా ఇప్పుడు ఎక్కడో తెలియదు ఎప్పుడో దిచ్చాడు మనం మాత్రం బుద్ధిమంతులమా మనం ఎన్ని పొరపాట్లు చేసాము ఏకత్వ ప్రత్యేయము నేను ఈ ధనము నాది ఇల్లు నాది అనే బుద్ధి ఆ నిష్ఠ లేకపోవటము ఆ గ్రహణం ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు సహజంగానే పాటించే పొందుతాను దీనికోసం మీరు వీధుల్లో మీ పెట్టేది చేయక్కర్లేదు వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటాము అన్నాం సరికాదు మీరు పూర్వపక్షం ఎవరు అలా సన్యాసం తీసేసుకుంటే అక్కడ కుదురుతుందండి మరి ఇంట్లో తండ్రి వాళ్ళు సన్యాసం తీసేసుకుంటాయితే అగ్ని ఉంది కదా అగ్ని హోమం ఎవరు చేస్తాడు సన్యాసం గుర్తేసుకున్నారనుకోండి అగ్ని ఏమవుతుంది అక్కడ ఆడిపోతుంది కదా అగ్ని ఆడిపేసినట్టే కదా దీపం ను అగ్సాదనషా సత్పరి వ్రజన్ సర్వాసతే అడిమ ఉద్వాసం చెప్పేసాడు అగ్ని అగ్నికు ఉద్వాసం చెప్పేశాడు ఉద్వాసం ఎంత తెలుసు కదా నేను పని చేశాం అలా ఉద్వాసం చెప్పేది పెళ్లి చేసుకుని తండ్రి గారికి ఉద్వాసం చెప్పేయడం అయితే అమ్మకు ఉద్వాసం చెప్పాడు తండ్రి పోయాడు తండ్రి తల్లికి ఉద్వాసం చెప్పాడు కొద్ది మొత్తం వెళ్ళి అక్కడ ఎక్కడో ఓల్డేజ్ హోమ్ లో నాకు నువ్వు నాకు ఎలావేమో నీతోటి అనుకూలంగా ఉండట్లేదు ఎక్కడో దూరం అని ఉద్వాసం చెప్పాడు అలా చేయిస్తా తల్లికి శుభండి ఓల్డేజ్ హోమే శుభం ఈ రోజుల్లో అగ్ని ఇంకా అగ్ని ఆడిపేసుకోండి అగ్ని ఆఖర్యం కాబట్టి వీడు సన్యాసం పుచ్చుకొని అగ్ని ఆరుపేసినటువంటి పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు అని కోరపక్షం అది చూడదు నా ఆ పాపమును పొందును నా తత్వం ఎందుకని దైవోత్సాది తత్వా అగ్నిని వీడు ఆర్పే దైవమే ఆర్పేసి ఆ దైవము వీడి హృదయంలో ప్రవేశించి వాడికి జ్ఞానమును కలుగజేసి అగ్ని ఆగిపోయిట్లా చేసింది వాడే ఆపి కర్తృత్వం లేకుండా అయిపోయింది ఆ దైవానుగ్రహం వల్ల కర్తృత్వమే లేకుండా అయిపోతే ఇంకా దైవమే అంని ఆపిసింది తప్ప మరేదీ ఆగిపోయే నా దగ్గర ఉండవచ్చు బ్రహ్మచారి అన్నాడు ఏమంటే అమ్మవారు కనబడితే బలి కోరుతుంది కదా అండి నేనున్నాను నువ్వు నా దగ్గర ఎక్క కాలం బ్రహ్మచారిగా ఉన్నావు అంటే ఉన్నాను ఈరోజు రెండేళ్ళు నాకు సిద్ధి వస్తున్నాయి అన్న మాట్లాడుతున్నాడు అమ్మవారు కనపడ్డారండి చదివంతం శివుడు శక్తి రెండే ఉంటాయి శివుడు చైతన్య స్వరూపుడు శక్తి మాయాశక్తి రెండే ఉంటాయి ఆ మాయాశక్తి స్వతంత్రంగా ఉండదు శివుడిని ఆశ్రయించి అమ్మవారు ఈ అమ్మవారు మీరు ఆ అమ్మవారు మీరు ఈ అమ్మవారు కనపడితే రోజుతో సరిపడుతుంది ఆ అమ్మవారు కనబడితే పశువుని పట్టుకురావాలి వాళ్ళు పేరేదా ఎక్కడి నుంచి పట్టుకొచ్చే ఈ భాష ఏమిటి అసలు ఇలాంటి భాష మాట్లాడితే మాట్లాడేవి కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా మాట్లాడే అంటే కొడతా పట్టింది కనబడితే బలి కోరుతుందా ఏది భాష అతని మాట్లాడు తప్పు అలాగా అగ్నిని ఆర్పేసాడు ఆ మాట తప్పు అగ్ని ఆపేయడు కర్తృత్వం లేకుండా పోయి అదైవం ఓ జ్ఞానికి అది సంగ్రహ వాక్యం దాన్ని వివరిస్తున్నాడు సహాయ ఏకత్వ్ దాందోం ఆ రోజు నేను చెప్పాను తెలియదు పాట చూడండి ఏకత్వ దర్శనము కనుకగానే అంటే ఆ పరమాత్మ ఆకాశ రూపంగా వాయు రూపంగా అప్పుడు పృథ్వీ రూపంగా ఉన్నాడు సకల ప్రాణుల హృదయంలోనూ పరమాత్మే ఉన్నాడు ఆత్మస్వరూపమునందు కర్తత్వము లేరు అని వాడు తెలుసుకున్న తరువాత అటువంటి ఏకత్వ దర్శనం కలిగిన తరువాత అగ్ని అగ్ని కాకుండా పోయినది అగ్ని అగ్ని కాకుండా కాబట్టి లేదా అగ్ని అది అన్ని కాదు పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ తనకంటే భిన్నంగా లేదు తన స్వరూపమే కాబట్టి దీంట్లో అగ్నిదేవుడు ఆర్పబడి దేవున్నది కాబట్టి ఎక్కడో మంత్రంలో అగ్ని ఆర్పడను అనేది ఎవరి చెప్పేది జ్ఞానుల కోసం చెప్పింది కాదు సంసారని నేను నేను అని అనుకునేవాడిని ఉద్దేశించి చెప్పిన మాట తప్పే స్వామి కాబట్టి గృహస్థుడు ఆ ఏకత్వ విజ్ఞానాన్ని పొంది సన్యాసం తీసుకుంటే అది తప్పు అనడము చాలా ఒక అక్కడ నాతో అన్నాడు అందే మనం పెద్ద కొడుకు చాలా సన్యాసం తీసుకున్నాడు తర్జనం పెట్టివాడు అయిపోయిందండి ఆ తండ్రికి నీళ్లు కోసేవాడు లేడు ఎండం పెట్టేవాడు లేడు అని అన్నాడు అంటే నేను అన్నాను నువ్వు పెట్టబయా ఆ తండ్రి అనేది ఖర్చు నేను నీకు ఆయనకేదో బంధుత్వం ఉంది కదా నువ్వు ఆ తద్దినం పెట్టకుండా పోయి సన్యాసం తీసుకున్నట్టే వాడి తరపున నువ్వు దర్భ పకాట పట్టుకుని ఆయనకి నేను తద్దినం పెట్టబోతున్నాను అను సంకల్పం చెప్పి అలా ఉన్నాయి ఆ యజమాన స్థానంలో ఆ యజమాను ప్రతినిధిగా నేను తద్దనం పెడుతున్నాను అని చెప్పి నువ్వు ఇద్దరు భోక్తలను పిలిచి మంత్రం చెప్పి వాళ్ళకి చక్కని దక్షిణ ఇచ్చి నువ్వు మోజనం పెట్టి దాని నేను ఖర్చు న్యాయిస్తా నువ్వు పెట్టి అంటే వాడుకోరకమైన దృష్టి తప్పు తర్వాత వీటికి తగినబట్టకపోతే నీళ్లు నీళ్లు దొరకబట్ట గొప్ప జ్ఞాని అనుకోండి అప్పుడు వీటి తదినబట్ట జనం పెట్టేది పోయిన వాళ్ల కోసం కాదు తజ్జనం పెట్టేది మిగిలిన వాళ్ళ కోసం వీళ్ళు తజ్జనం పెట్టినట్లయితే వాళ్ళ కర్మలు వాళ్ళు చేశారు కనుక పితృ కార్యమును విడిచిపెట్టరాదు అనే ఒక విధి నెలకొత్త తమ ద్యూటీని తాను చేసిన వాడు అయినాడే తప్ప ఇప్పుడు మీరు మదర్స్ డే అని చేస్తారు మదర్స్ డే అని చేసి ఆ రోజున తల్లిగారిని పిలిచి అమ్మ దండం పెట్టి ఏదన్నా కొంచెం సేవ చేస్తారు మదర్స్ డే నాడు అయితే ఫాదర్స్ డే అని ఉంటుంది నా అయ్యడు మీరు మిమ్మల్ని నేను నమస్కారం చేస్తున్నా ఆశీర్వదించండి అని కొడుకు అడుగుతాడు అది ఒకవేళ ఆ పని వాళ్ళు చేయలేదు అనుకోండి ఎందుకంటే వాళ్ళకి నష్టం ఈ ఫాదర్ కి నష్టమా అంటే మదర్కి ఇవన్నీ కూడా తప్పుడు భావజే తను పెట్టి తేరాలి కానీ దేనికోసం మన కోసం పోయిన వాళ్ళ కోసం వాళ్ళ నోట్లో నీళ్లు పోయడం నోట్లో పెండా పెట్టడం అలా కాదు అటువంటి అంధవిశ్వాసాలు ఉండాలి మన కర్త్యం చేయాలి గృహస్థిగా ఉన్నంత కాలము తదినం పెట్టాలి తర్వాత ఆస్తిని పంచుకున్న తర్వాత కలిసి తగ్దినం పెట్టకూడదు ఆస్తి పంచేసి తండ్రి గారి ముప్పై ఎకరాలు ఆయన అరవై ఎకరాలు వస్తుంది అనుకోండి నలుగురులో జరవ పది ఎకరాలు పుచ్చేసుకున్నారు ఎవరికి అపరాలు వాళ్ళు చేస్తున్నారు తగ్గిన పెట్టడం దగ్గరకు వచ్చేవాడికి అందరూ కలిసి పెట్టారు ఎందుకని ఇద్దరు బోక్తాలతో వదిలిపోతుంది రెండు దక్షిణలు రెండు భోజనాలతో వదిలిపోతుంది పెద్ద అన్నయ్య ఏమో జన్యం ఉంటుంది నా విషయ తిప్పుతాడు ఉప విషయంగా జలం వస్తాడు అది తిప్పుతాడు వాడు తిప్పుకోవడేస్తాడు మమ్మల్ని కూడా ధైన్యం ఎక్కువ తిప్పొచ్చు ఆ ఒక ఖర్చుతోటి తన చెప్పిన వాడే పెట్టాలి దాన్ని అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక దర్జనతో సరిపోతుంది